కీర్తన ముప్పై ఒక్కటి వద్దు సుమ్మి చెప్పితిని వలలపడగవద్దు పెద్దరికాన దేవుని పేరుకొనరాదా వద్దు సుమ్మి చెప్పితిని వలలపడగవద్దు పెద్దరికాన దేవుని చేరుకొనరాదా పల్లదపు సంసారాన పాయలేక తిరిగేవు చెల్లబోజీవుడా ఇంకా సిగ్గుగాదుగా వెల్లవిరి నింతయాల వెనక ముందరి పాటు దల్లాలి తన ముమాని తలచుకోరాదా వెయ్యయిన మీద మీద వేసరక కోరేవు అయ్యో ఇంకా ఇందు కాశపడేవానక జన్మ మొక్కటొక్కటించి చూచి తీయని విష్ణు భక్తి తెలుసుకోరాదా ఏపు మీరి ఏమైన నింపులు చేసుకునేవు పోయింకా రోత పుట్టదాయగా చేపట్టి కాచేయట్టి శ్రీ వెంకటనాథుడే దాపై ఉన్నాడు ఇదే దర్శించరాదా